మూడు వందల అలసితి సొలసితి ఇంతటని నీ శరణిదే చొచ్చి తిని కోరిన కోర్కులు కోయనికట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపుల పోనీవు జనుల సంగముల చక్క రోగములు నిను విడువవు నీవు విడిపించక వినయపు దైన్యము విడువని కర్మము సనదిది నీ విటు సంతపరచక మదిలో చింతలు మహిళలు మణుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవే అదనగా చితివి అట్టినక